శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత దుబాయ్లోని తెలుగు వాళ్లందరికీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణానికి రసమయీ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ల సంస్కృతిలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది సమిష్టి ఆనందానికి సహజీవన సౌందర్యానికి శాంతియుత సామాజిక జీవనానికి పండుగలు ప్రతీకలు ముఖ్యంగా ఉగాది పండుగంటే మన వాళ్లకు ఉల్లాసం ఉత్సాహం వరకలేస్తాయి కొడుకులు కోడళ్లు కూతుళ్ళు అల్లుళ్ళు మనుమలు మనవరాళ్లతో కోలాహలంగా సంబరాలు వెల్లివిరుస్తాయి అభ్యంగన స్నానాలు మంగళహారతులు దైవదర్శనాలు నూతన వస్త్రాలు అందమైన బంగారు ఆభరణాలు ఆత్మీయమైన పలకరింపులు ఉగాది పచ్చడి ప్రసాదం పంచాంగ శ్రవణం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన వాళ్ళంతా పండుగ చేసుకుంటారు దుబాయిలో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ల ఓళ్లలో ఉన్నట్లే వాళ్ల కుటుంబాలతో ఉన్నట్టే ఉగాది పండుగ జరుపుకుంటారు యుగస్య ఆది యుగాది అంటే యుగం ఆరంభమైన మొదటి రోజు యుగాది అనే సంస్కృత పదం కాలక్రమేణ ఉగాదిగా నామాంతరం చెందింది కాలప్రయాణం అనంతమైంది ఆద్యంత రహితమైంది అయినప్పటికీ మన పూర్వీకులు కాల గణనాన్ని ఒక నిర్దిష్టమైన మార్గంలో చేశారు ధర్మం యొక్క నడవడిక ఆధారంగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించారు ఈ చతుర్యుగాలను కలిపితే దాన్ని ఒక మహాయుగమని అంటాం ఇలాంటి మహాయుగాలు డెబ్భై ఒకటి గడిస్తే మన్వంతరం అంటాం మన్వంతరాలు పద్నాలుగు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక పగలుతో సమానం ప్రస్తుతం వంద సంవత్సరాల బ్రహ్మజీవిత కాలంలో ద్వితీయ భాగంలో ఉన్నాం అందులో శ్వేతవరాహ కల్పంలో సప్తమ మనువైన వైవస్సుతని కాలంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం తెలుగు సంవత్సరాలైన ప్రభవ విభవ మొదలైనవి అరవై ఒక కాలచక్రంగా మన వాళ్లు పరిగణించారు ఈ విధమైన కాలగణనం కలిగి ఉండి మొట్టమొదటి సంవత్సరమైన ప్రభవలో మొట్టమొదటి ఋతువైన వసంతంలో మొట్టమొదటి మాసమైన చైత్రంలో మొదటి పక్షమైన శుక్ల పక్షంలో మొట్టమొదటి రోజైన పాడ్యమిని ఉగాదిగా అభివర్ణించారు ఆ తర్వాత నుండి ప్రతి ఏటా మొదటి రోజును ఉగాదిగా జరుపుకోవటం మన తెలుగు వాళ్ల సాంప్రదాయం ఇప్పుడు విజయనామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంటూ జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం ఉగాది పండుగ నాడు చేయవలసిన ముఖ్య విధుల్లో శ్రేయోదాయకమైనవి దైవారాధన నింబకుసుమ భక్షణం అదే వేప పచ్చడి ప్రసాదం పంచాంగ పూజ శ్రవణం వసంత నవరాత్రూజారంభం ప్రపాదాన ప్రారంభం ఉగాది నాడు ప్రారంభించే ప్రతి పని నిర్విఘ్నంగా కొనసాగుతుందని మన నమ్మకం మంచి భావన కలిగి ఉండటం అనేది ప్రధానమైన అంశం ఒక మంచి సంకల్పం ఒక మంచి ఆకాంక్ష ఇవన్నీ భావనలో వివిధ అంశాలే ఇవి సత్ప్రభావాన్ని కలుగజేసి ప్రకృతిని సైతం స్పందింపజేస్తాయి ఈ సూక్ష్మ రహస్యాన్ని గుర్తించిన మన సనాతనులు మంచిని కోరుకునే దివ్య భావాలను శుభాకాంక్షలనే అద్భుత ప్రక్రియగా మలిచారు ఇలాంటి శుభాకాంక్షలతో కాలస్వరూపుడైన ఆ పరమాత్ము ధ్యానిస్తూ ఈనాటి కార్యక్రమాలను ఆరంభించటం శ్రేయోదాయకం ఉగాది వేడుకల్లో ముఖ్యమైంది నింబకుసుమ భక్షణమనే వేప పువ్వును స్వీకరించటం దీన్ని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో ఒక భాగంగా తీసుకోవటం మన తెలుగు వాళ్ల సాంప్రదాయం మన పెద్దలు ఆరు రుచులను మధురామ్ల లవణ తిక్త కటు కషాయా అని అభివర్ణించారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ఆరోగ్యపు విలువ ఉంది అందువల్ల సంవత్సరారంభంలో ఈ ఆరు రుచుల సమ్మేళనమైన దాన్ని ఒక లేహ్యంగా తయారు చేసి భగవదర్పితం చేసి ప్రసాదంగా స్వీకరించటమనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది జీవితం అంటే అన్ని రకాల అనుభవాలు ఉంటాయనే సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఈ ఉగాది పచ్చడి అట్లాగే ఎంతో ప్రధానమైనటువంటిది పంచాంగ పూజ శ్రవణం పంచాంగం విషయాన్ని ప్రస్తావిస్తే అది అనంత కాలాన్ని సంవత్సరం అనే కులమానంతో గణించి అందులో గ్రహ నక్షత్రాల సంచారాన్ని వాటి ఫలితాలను మనకు తెలియజేస్తుంది పంచాంగం అంటే ఐదు అంగాలు కలది ఇవి తిథి వారం నక్షత్రం యోగం కరణం ఇందులో తిథి కాలస్వరూపుడైన ఆ జగన్నాథుని నివాసంగా ఒక గ్రహంపై ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణ చేసే దినాన్ని వారంగాను క్షతం కాకుండా రక్షించేది నక్షత్రంగాను చంద్రుడు నక్షత్రంలో ఉండే కాలాన్ని యోగంగా సాధనలో కార్య సాఫల్యాన్ని కలిగించేది కారణంగా చెప్పబడింది అందువల్ల కాలస్వరూపుడైన ఆ పరమాత్మని పూజించి అందులోని వివరాలు శ్రవణం చేయటం సాంప్రదాయంగా ఉంది మన తెలుగు వాళ్లకు చీర్థశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తాం ఈ వసంత నవరాత్రులు శ్రీరాముని ఆరాధనకు శక్తి ఆరాధనకు విశిష్టమైన కాలంగా వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ వివిధ గ్రంథాలలో ప్రస్తావితమైంది ప్రాణికోటిని తృప్తిపరచటం అనేది మన సంస్కృతిలోని ప్రధాన అందువల్ల ఉగాది నాటి నుండి నాలుగు నెలల కాలం పాటు బాటసారులకు సర్వ ప్రాణులకు ఉష్ణశాంతిని దాహశాంతిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దీన్నే ప్రపాదానం అని కూడా వ్యవహరిస్తారు మన సంస్కృతిలో సాటి మనిషికి సాటి ప్రాణులకు సహాయం చేయటం సేవ అనే ముఖ్యాంశాలకు ఇచ్చారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్లు తప్పకుండా దీన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి ఈ జయనామ సంవత్సరం అంతా శుభప్రదంగా జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శుభ సంకల్పాలతో సత్కార్యాచరణంతో నాందిని పలుకుతూ హృదయపూర్వకంగా ఈ జయనామ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం ఉగాది పంచాంగ శ్రవణం చేసి అర్థం పరమార్థాల్ని గ్రహించి జీవితాలను ఆనందమయం చేసుకుందాం మన ఆహ్వానంపై తెల్ నుండి వచ్చిన రామకథానిధి ఆర్ష బ్రహ్మశ్రీ డాక్టర్ గోలి ఆంజనేయులు గారు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణానికి దుబాయ్ లో ఉంటున్న మిమ్మల్నిస్తున్నది సపరివార సమేతంగా విచ్చేసి జయనామ సంవత్సరాన్ని సంతోషంగా సంబరంగా వైభవంగా ప్రారంభించాల్సిందిగా నిండు గుండెతో ఆహ్వానిస్తున్నాం ఉగాది వేడుకలకు పంచాంగ శ్రవణానికి స్వాగతం సుస్వాగతం ఇట్లు జయ ఉగాది వేడుకలకు ఆహ్వానిస్తున్నది దుబాయ్ రసమై శుభం భూయాత్ మంగళం మహత్